పరిశుద్ధుడా ప్రేమగల దేవా ఎస్య నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ మహోన్నత ప్రభామాయడా తేజమాయడా గొప్ప తండ్రి ప్రభ మాపారండ్రి నీకే వేలాది వందనాలు ప్రభ మీకే స్థుతులు స్తోత్రాలు ప్రవ దేనైనా దినవంతనైనా మీరు మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి మీ యొక్క రెక్కల చోట మమ్మల్ని తండ్రి కాపాడే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఆయన మీకు మొరపెట్టే ధాన్యత ప్రభా మీ స్వరం మీనే ధన్యత తండ్రి మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఇదిగో ప్రభావ ప్రతి విషయంలో ప్రభావం గురించి నడిపిస్తున్న తండ్రి ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ తండ్రి మీ నామానం మేము కోడి ఉన్నాం ప్రభావ ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన కోడి ఉంటారు అక్కడ మీరు ఉంటున్నారు తండ్రి ఇదిగో నాయన మీ ఆత్మను మా మధ్యలో ఆవరింప చేయండి ప్రభావ పాటల ద్వారా మీరే మహిమలు తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభావ మా జీవితాలను సరిచేయండి ప్రభావ ప్రతి ప్రార్థన అంశం కర ప్రభా మీరే విజయం అనుగ్రహించండి తండ్రి నాయన ప్రతి నెట్వర్క్ ఇష్యూస్ అన్ని తీసివేయండి ప్రభావ తండ్రి మీరే నాయన ఈ మీటింగ్ కాదీ అంతం వహించి రానైనా మీటింగ్ ద్వారా మీరే మహిమనుందామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్యాదరించేను నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నను దరించేను చీకటిెరటో కృంగిణ చీకటిెరటో కృంగిణ ఉదయించెను నీ కృపణ ఎదలు చెదరిన మనసే నూతనమాయనా ఉదయించెను నీ కృపణ ఎదలు చెదరిన మనసే నూతనమాయనా మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమేనను ఆదరించేను నీ ప్రేమే ఆదరించేను యోచనాయే నన్ దాచి కాడేను నికృపే దాచి కాపాడేను సమయోచనా నికృపయే నన్ దాచికా పాడేను నికృపే దాచి కాపాడేను నీ ప్రేమేనను నను ఆదరించేను బలచూచకమీనా మంద సమా సజీవయాగమయీ యుక్తమయన సేవై ఆత్మాభిషేకముతో నను నింపితివా సజీవయాగమయీ యుక్తమైన సేవై ఆత్మాభిషేకముతో నను నింపితివా సంగక్షేమేనా ప్రాణమాయణ సంగక్షేమేనా ప్రాణమాయన సమయోచనా దాచి పాడిను నీ కృపయే దాచికా పాడేను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే ఆదరించేను సమయోచితమైన నీ కృప నన్ను దాచికాడేను నీ కృపయే దాచికా పాడేను నీ ప్రేమే నన్ను ఆదరించేను అలలుయ్ అందరికీ మన మధ్యలో నా దీపస్ ఇస్తారు మనకు వాక్యం షేర్ చేసుకుంటా మళ్ళాకి ఫోర్త్ చాప్టారు మళ్ళకి ఫోర్త్ చాప్టారు ఇవే అసలు ఈ టాపిక్ది ఏంటంటే ద డే ఆఫ్ ది లాడ్ ఇస్ కమింగ్ అనమాట ద గ్రే డే ఆఫ్ ది లాడ్ ప్రభు యొక్క దినము ప్రభు ఒక గొప్ప రోజు అనమాట అయితే దేక గొప్ప రోజు కాబట్టి అంటే ఆల్మోస్ట్ మనకు తెలుసు ఆ ఫస్ట్ అక్కడ ఆల్మోస్ట్ కేసప్రభు వచ్చినాడు ఎట్లా అంటే గర్భవతి వల్ల దేవుడు మరి పుట్టిన కాబట్టి వాళ్ళ దేవుడు ఫస్ట్ అయిపోయింది ఇంకా ఇది సెకండ్ టైం కమ్మింగ్ కాబట్టి మనం చూసుకుందాము అని మన టాపిక్ ప్రార్థన చేసుకుని చూద్దాము ప్రేమ గల దేవ కృపణ తండ్రి దేవ యేసు ప్రభా నీకు వందనాలు కృతజ్ఞతల వైశుద్రమైన సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకు వందనాలి ప్రభా దేవ మరి యొక్క వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభా మా జీవితాలను సర్చేయండి ప్రభా దేవా మాలో ఎలాంటి పాపం ఉండకుండా సాయం దాయిచండి ప్రభా దేవ అయ్యి ప్రభా మా ఆత్మీయమైన నేత్రాలు విప్పండి దర్శించి మాట్లాడండి ప్రభా మాకున్న సొంత తలబ్బులను కొట్టివేసి ప్రభ మీ యొక్క జ్ఞానం చేత నడిపింపు దాయిచేతం భా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నిం ప్రభా మరిశుద్ధాత్మ శక్తి చేత నడి దయచేయమని రాజశ్రామ్ తండ్రి చూసుకోబోయే ముందు మనము మలాఖీ థర్డ్ చాప్టర్ లో ఒకసారి ఫోర్టీన్ ఫిఫ్టీన్ వచనలో ఒకసారి చూసుకుందాము సరే మళ్ళాకి థర్డ్ చాప్టర్ లో థర్టీన్త్ వచ్చిన ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో మనకు తెలిసిపోతుంది అనమాట మళ్ళాకి ఫోర్త్ చాప్టర్ అంటే థర్టీన్ నుంచి ఎయిటీన్త్ వరకు మనం చదువుకుంటే తెలిసిపోతుంది కానీ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇందులో దేవుని కోసం తెలియజేయబడుతుంది ద డే ఆఫ్ ది లాడ్ ఇస్ కమింగ్ సో మళ్ళాకి థర్డ్ చాప్టర్ థర్టీన్త్ నేను ఒకసారి చదువుతాను ఎహోవా సెలవించేది ఏమనగా నన్ను గురించి మీరు బహు గర్భపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పితేవి మనీ మీరు అడుగు మీరు అడుగు ఒకసారి చదువుతారానా ఏమనగా నన్ను గురించి మీరు బహు గర్వకు మాటలు పలికి పలికి నిన్ను గుచ్చి నీవేమీ చెప్పవని మీరందరు మీరు అడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞను గైకొని సైన్యములకు అధిపతి యహోవ సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట్టు వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియుహోవాను శోధించుస్తూ దుర్మార్గులు వర్ధిలుదురనియూ వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొని చున్నారు అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహోవ ఆలకించెను మరియు యహోవా భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడిను నేను నియమింపబో దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాదన ఎందురు తండ్రి తండ్రి తను సేవించి కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యుహోవ సెలవిచ్చున్నాడు అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో మీరు తెలిసిపోతుంది చూడండి అంటే ఎలాగో ఆయన యొక్క రాకడ త్వరలో ఉంది కాబట్టి మరి ఎలాగో నియమింపబడిన దినములు వచ్చి ఉన్నది పొలమి కాలినట్లు అది కాలను గర్విష్ఠులందరూ దుర్గమార్గములందరూ కోయి కాలం ఉండు ఉండు ఉందరు వారిలో ఒకరిని వేరు చిగులు లేనట్లు లేకుండా రాబోవు దినమున అందరి కాల్చి వేసిన కాల్చివేయునని సైన్యములకు అధిపతిగా ఏహోవ తెలివి చూస్తున్నాడు అంటే వీళ్ళంతా ఎట్లున్నారంటే దేవునికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆ ఎట్లంటే గర్వం అనేది మనకి ఎక్కువ ఉంటుంది మనం థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు చూసుకుంటున్నాం కదా అంటే మనమే తెలుసుకోవాలా ఎట్లా ఉంది లోకము దేవుని యొక్క టైం దగ్గర పడినప్పుడు జనాలు ఏ విధంగా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు ఎట్లా నడుచుకుంటారు వాళ్ళు ఉంటారో ఆ చివరి దిన మనకు తెలిసిపోతుంటారనమాట అయితే ఇప్పుడు దేవుని అనే చిత్తాన్ని నడుచుకొని వెళ్ళేవారంతా దేవుని చెప్పిన మాటలు అంటే దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకో అది ఒక గుంపుకి మరి ఇక్కడ ఎట్లుందంటే ఈ గర్భిష్ఠులందరూ వాళ్ళు వాళ్ళలో ఎంత ఆహం ఉంటదంటే అంత ఆహం ఉంటది వీళ్ళంతా ఎట్లున్నారంటే ఆ సర్పానికి తెలుగు సాదృష్టం అనమాట వీళ్ళంతా వీళ్ళకనమాట ఇంకా శిక్ష వాళ్ళు అంటే పొలిమిలో కాలిపోతుంటారు అన్నమాట వాళ్ళు వాళ్ళందులో ఎందుకంటే వాళ్ళలో ఇంత సత్యం కూడా లేదు వేరే లేదు ఇంకా చిగురే లేదు వాళ్ళ మధ్యలో కాబట్టి వాళ్ళంతా కాలిపోతారు అది డైరెక్ట్ గా ఎట్లా అంటే దేవుడే పలుకుతున్నాడు ఆ మాట ఇక్కడ ఆ సైన్యములకు అధిపతి యాగో ఏ హోవానే కదా మరి ఈ నాలుగో వచనంలో మళ్ళీ పోతు చాప్టర్ లో మరి ఫస్ట్ మనం చూసుకుంటే ఎల ఎలాగా నియమింపబడిన దినములు వచ్చి ఉన్నది కొలిమి కాలినట్లు అది కాలను చూడండి దేవునికి అంటే ఇక్కడ గర్భపు మాటల్లో మాట్లాడుతున్నారమ్మాట పలికిన వాళ్ళు ఆ ఇంకా మాకే తెలుసు ఇంకా దేవుని కూడా శోధించినారు మన మధ్య శువార్తల్లో కూడా చూసుకుంటాము దేవుని కూడా వాళ్ళు శోధిస్తూ ఉంటారు రకరకాల విషయాల యేసుప్రభు ఆ పుట్టినాక చేసినాక దేవుడు యేసు ప్రభు కూడా శువాత ప్రకటించినప్పుడు చేసినప్పుడు కూడా ఆ శాస్త్రులు వీళ్ళు ఉన్నారు కొంతమంది పరిశ్రయలు శాస్త్రులు వీళ్ళంతా దేవుని శోధించిన వారే మళ్ళీ వీళ్ళ దేవుని చోధించిన వాళ్ళు ఎట్లా మరి దేవునికే వీళ్ళు ఉల్టా ఉన్నారన్నమాట అంటే దేవునికి ఎదురు మాటలు ఇచ్చుకుంటా అంటే ఇంకా వాళ్ళు ఇష్టం ఇంకా దేవునికంటే మేమే గొప్ప అనే బిహేవ్ చేసే వాళ్ళమాట ఇలాంటి వాళ్ళు అనమాట ఎట్లా ఇంకా కాలిపోవాల్సిందే అని దేవుడు ఇట్లా క్లారిటీగా చెప్తున్నాడు అనమాట అయితే మనం ఇక్కడ ఇందులో చూసుకున్నాము మళ్ళా చాప్టర్ లో చూసుకున్నాము ఈ ఎయిటీన్త్ వచ్చినప్పుడు ఏమన్నా ఆ మంచి వాళ్ళు మరి ఎట్లా ఉన్నారో మనమే కనుగొనాలా మనమే తెలుసుకోవాలా కదా ఇంకా ఇంకా ఈ చివరి దినంలా ఉన్నాయన్నమాట ఈ స్టార్టింగ్ ఉన్నారు ఈ గర్విష్ఠులు ఉన్నారు ఇంకా వాళ్ళలో అసలు సత్యం అనేదే లేదు ఆ వాళ్ళు దేవుని యొక్క సుమార్త వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళ స్వార్థమే చూసుకుంటున్నారు కానీ ఆ యొక్క మోసం చేసి ఆ జనం దగ్గర దోచుకోవడము ఆ విధంగా ఉంది వాళ్ళ మధ్యలో సో అలాంటి వాళ్ళ కా వాళ్ళది కాకుండా ఇప్పుడు ఈ రెండో వచనంలో చూసుకుందాము అయితే <coughs> <coughs> <nā>, నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించెను అతని రెక్కలు ఆరోగ్యము కలిగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్వ దూడను గంతులు వేసినట్లు వెయ్యుద్దురు చూడండి ఇక్కడ భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు నీతి సూర్యుడు అంటే మళ్ళీ ఏజుప్రభే యేజు ప్రభు మన హృదయంలో వెళ్లగాల ఉండాలా అని అంటే దేవుని యొక్క వాక్యము మన హృదయాల రాయబడి ఉండాలా ఆయన చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలా ఎప్పుడైతే ఆయన నీతిని ఆ దేవుని యొక్క మంచితనం మనం చూసి అది మనం వెంబడిస్తేనే ఆయన యొక్క నీతి సూర్యుడు మనలో వెలిగింపబడ్డమాట దేవుని యొక్క వాక్యంలో మనం నానబడాలా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో ఉంటామో ఆయన రెక్కల కింద మనం భద్రపరచబడతామో ఆ మనకి ఎలాంటి హాని అనేది జరగదు అనమాట ఎందుకంటే భయభక్త భయభక్తి గల వారందరూ దేవుని చెప్పిన వాక్కుని అనుసరించి నడుచుకుంటారు విన్న వాక్యాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయడం విన్న వాక్యాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళంటే దేవుని అందు భయభక్తి కలిగిన వాళ్ళే ఒకవేళ వినకపోయి ఆ ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు అంటే వాళ్ళు భక్తిహీనతగా ఉన్నట్లు కాబట్టి భయభక్తులు గలవారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ దేవుని యొక్క నీతి అంటే ఏశ్రభి నీతి సూరుడు కాబట్టి ఆయనే మన వెలిగింపబడాల అన్నప్పుడు మనము ఆయన చెప్పిన ప్రతి ఒక్క వర్డ్స్ పాటించాలా అనేకులు దేవుని యొక్క చువాత మనం ప్రకటింపచేయాలా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నా మన హృదయంలో అప్పుడే కదా మనము అన్ని విషయంలో సురక్షితంగా ఉండగలుగుతాం అనమాట అన్నిట్లో మనం సేఫ్టీగా ఉండగలుగుతాము ఎందుకంటే ఏవి వచ్చి మనల్ని కొట్టినా చేసినా మనం పడిపోము ఎందుకంటే దేవుని యొక్క రెక్కల కింద మనం భద్రపరిచినబడిన వారము కాబట్టి విజయం పొందుతాం అనమాట మళ్ళా ఇక్కడ ఏంటంటే కొవ్విన దూరం గంతులు వేసినట్లు గంతులు వేయుదురు ఆ మరి దేవుని యొక్క రెక్కల కింద మనం దాచబడిన దాచబడినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామంటే అంత సంతోషంగా ఉంటాము ఆనందంగా ఉంటాము ఆ మనకు దుఃఖం వచ్చిన బాధ వచ్చిన వేదన వచ్చిన ఏదొచ్చినా ఎల్లప్పుడు ప్రభువు ఆనందిస్తూనే ఉంటాం ఎందుకంటే ఇప్పుడు కోడి కూడా అంతే తన పిల్లల్ని తన రెక్కల కింద దాచిపెట్టుకున్నప్పుడు ఆ అది ఎంత సంతోషపడితే అంటే దాని పిల్లలు అంత సంతోషపడితే తల్లి రెక్కల కింద భద్రపరచుకుంటే అట్లనే మన తండ్రి కూడా మనల్ని భద్రపరచుకున్నాడు కాబట్టి తనకి సంతోషం మనకు సంతోషమే ఉంటది ఎలా వేలా ఎట్లా చూసుకున్నా సంతోషం ఉంటది మన ఇంట్లో దుఃఖం వచ్చిన ఆరోగ్యం బాలేకపోయినా ఆ ఇంట్లో మనకి సరిగ్గా లేకపోయినా ఎట్లా ఉన్నా దేవుని యొక్క వాక్యము మన హృదయంలో నాటబడిగితే మనకు ఎంతో సంతోషం ఉంటది ప్రభువు నందు ఎల్లప్పుడు మనం ఆనందించిన వారి లాగానే ఉంటాం అనమాట ఎందుకంటే ఆ అట్లాంటి అనుభవం ఒకసారి నాకు జరిగింది నా లైఫ్ లో నాకు కూడా అనిపించింది దేవ ఎందుకు ఇలాంటి కష్టము నష్టము కానీ ఏదొచ్చినా పర్వాలేదు ప్రభా ఏదైనా నేను అమ్మకి కలగాలి అంతే ప్రభా నేను ఎట్లాంటి విషయంలో నేను పడిపోదు నేను దూషించదు ప్రభా నేను అనుకున్నాను నేను ఆయన సన్నిధిలో నేను మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు వాక్యం చేత మాట్లాడినప్పుడు నాకు అన్న ఒక దర్శనం గలిగింది ఒక సింహాసనం వచ్చింది ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇద్దరు నిల్చున్నారు ఎప్పుడైతే ఆ దర్శనం నాకు కనిపించిందో నాకు ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత దుఃఖం ఉన్నా ఏదైనా నాకు ఆటోమేటిక్ సంతోషం వచ్చేసింది అప్పుడు నాకు అర్థమైంది అంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే ఎంత సంతోషం ఉంటది అని నాకు ఆ టైమ్ లో నాకు అర్థమైంది అంతవరకు నాకు అర్థం కాలే నేను అనుకున్నాను ఏమని అనుకున్నానంటే ఆ మన పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ యేష్ ప్రభుత్వం నమ్మినారు వెంబడించినారు వాళ్ళు కూడా సేవ చేసారు మళ్ళీ వాళ్ళు లైఫ్ కూడా సాక్రిఫైస్ చేసినారు వీళ్ళు కత్తి వాళ్ళ మెడ మీదకి వస్తే కూడా వాళ్ళంతా ధైర్యంగా ఎట్లా వచ్చినారు అని ఇలాంటి క్వశ్చన్స్ నాకు వచ్చినాయి అనమాట నా థాట్ లో వచ్చినప్పుడు నాకు తక్కువని దేవుడు ఇదే ఎందుకంటే దేవుడు మన హృదయం ఉంటే కత్తి మన మీదికి వచ్చినా మనం సంతోషంగా ధైర్యంగా స్వీకరించగలుగుతాము అని ఎందుకంటే ఆ టైంలో భయం అనేది ఉండదు ఆ టైంలో ఏమన్ ఏది ఉండదు జస్ట్ దేవుని యొక్క వెలుగు ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క వాక్యము ఇవి మనల్ని నడుపుతా ఉంటాయి ఆయన వాక్యం చేత మనం శక్తి నింపబడతాం అనమాట ఆయన శక్తి ఎప్పుడైతే మనలో ఉంటదే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి దినదిన మనము పొందుకుంటాము ఆ యొక్క వాక్యం చేతనే ఏదైనా అయితే ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడు మన హృదయంలో జీవించినప్పుడు కతి మన మీదికి మనకి ఎన్ని శ్రమలు పెట్టినా ఏం కాదని ఆ రోజు నాకు అనుభవం అయింది ఈ రోజు కూడా దేవుడు నాకు అదే విధంగా మాట్లాడుతున్నాడు అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటే మనము ఎక్కడికి తొలగిపోము విశ్వాసంలో కూడా పడిపోము స్థిరంగా ఉండగలుగుతామని తెలియజేస్తున్నాడు ఇక్కడ మూడో వచ్చిన చూసుకుంటే నేను నియమింపబోగు దినమున దుర్గ మార్గములను మీ పాదముల క్రింద దులిపి ఆ దులి ఆ మీరు వారి అనగద్రదురు సైన్యములకు అధిపతి యూగువ సెలవిచ్చుచున్నాడు చూడండి దేవుణ్ణి ఎప్పుడైతే మనం సేకరించి నడుచుకుంటామో ఆయన ఆజ్ఞను అనుసరించి ఇంకా ఎవరు ఎలాంటి శత్రువులు వచ్చినా ఏం చేయలేకపోతారనమాట ఎందుకంటే దేవుడు అన్నాడు కదా ఆ సర్పములంతా వెళ్ళిన త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద అధికారం అనుగ్రహించి ఉన్నారు మీకు ఎలాంటి హాని జరగదు అన్నాడు దేవుడు కాబట్టి ఎలాంటి హాని మనకు జరగదు అలాంటి వాళ్ళు మన మధ్యలో వచ్చినా మనం అలాంటి వాళ్ళని దులిపేసి వెళ్ళిపోతాము ఎందుకంటే ఆయన్ని ఒక సీలింగ్ లో మనం ఉన్నంత వరకు మనకు ఎలాంటి ఆపద రాదు అని దేవుడు ఇట్లా క్లారిటీగా సెలవిస్తున్నాడు ఎందుకంటే నీతి సూర్యుడు ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యము మనల్లో ఉంటేనే మనము అన్నిట్లో వరదలే కలుగుతాము వాక్యం మనలో లేకపోతే మనం ఆగిపోతాం మధ్యలోనే ఆగిపోతాము కదా అందుకే దేవుని మనం భయభక్తి కలిగిన వారి అయి ఉండాలా ఆ ప్రతి ఒక్క మాటకి మనం లోబడి జీవించాలా చూడండి స్టార్టింగ్ ఆ రెండు గుంపులు వెళ్ళిపోయినా మళ్ళీ ఇక్కడ దేవుని నీతిని అనుసరించి నడుచుకోవాలా ఆయన రెక్కల కింద మనం రావాలా చేయాలి అని అన్నప్పుడు మళ్ళీ దేవుని యొక్క ఆ గోపజనానికి కూడా దేవుడు దేవుడు ఆయన సన్నదికి నడిపించుకుంటారు కదా శిక్ష సరే కానీ ఆయన యొక్క రాజ్యంలో మనం ఉండాలా ఆయనలో మనం ఎదగాల ఆయనలో మనం నడుచుకోవాలా మరి అవన్నిటి మనం జయించాలి అంటే దేవుని యొక్క శక్తి మనం పొందుకోవాలా ఎందుకంటే ఇక్కడ నాలుగో వచ్చినంలో చూద్దాము ఆ మోసేకు ఆజ్ఞ ఇచ్చిన ధర్మశాస్త్రము కట్టడం విధులను జ్ఞాపకము చేసుకుని ఆ మళ్ళీ ఆల్మోస్ట్ మనకు మోస స్టోరీ తెలుసు మోస కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అవి దేవుడు ఎన్నో ఇచ్చిన మనకు సో ఫస్ట్ మనము విశ్వసించేది ఏదంటే నీ దేవుడైన ఏ నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు సో మన దేవుడు ఏజప్రభే ఆయన తప్ప ఇంకా మనం ఏదైనా ఎక్కువ ఇష్టపడితే దాన్ని మనం పూజించినట్టే దాన్ని మనం వ్యభిచారించినట్లు దాన్ని అన్ని చేసినట్లు కాబట్టి అవి కాకుండా దేవుడు కొన్ని కట్టడాలు ఇచ్చినడు విధులను ఇచ్చినడు అది మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎట్లా అంటే ఆ రెండు అగ్ని దేవుడు మనకి ఇచ్చినడు పొరుగు వారిని ప్రేమించడం ఒకటి ఇంకా ఆ పూర్ణ హార్ట్ తోటే గానీ ఆత్మతో గాని మైండ్ తోనే కాని శ్రెంత్ తోనే కాని దేవుని మనస్థుతించి ఆరాధించాలి అనమాట అవి ఆ ద్వితీయోపదేశంలో మనకు ఉంటాయి అంతకు ముందు కూడా నేను ఒకసారి చెప్పిన ద్వితీయోపదేశ దేశఖండంలో ఎయిత్ చాప్టర్ లో మనకు ఉంటుంది ఫోర్త్ చాప్టర్ లో ఎయిత్ చాప్టర్ లో మనకి దేవుడు కొన్ని ఇచ్చినాడు అనమాట ఆ చాప్టర్ లో దేవుడు కొన్ని మనకు కట్టడాలు ఇచ్చినాడు విధులను ఇచ్చిన అనమాట అవి మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకు అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడే మన జీవితము అనేది కరెక్ట్ గా ఉంటది ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకోకపోయి ఉంటే మళ్ళీ మన పాప జీవితంలో పడ పడపోతుంటాము సో అందుకే దేవుడు కొన్ని కట్టడాలు ఇచ్చినాడు కొన్ని నియమాలు ఇచ్చినాడు ట్వంటీ లో చూసుకుంటాము అయితే అందులో మనకు టెన్ కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా ఆ టెన్ కమాండ్మెంట్స్ లో ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లో న్యూ టెస్ట్మెంట్ వచ్చేసరికి అవి టూ కమాండ్మెంట్స్ అయినాయి సో అవి కూడా మన కట్టడాలు అవి కూడా మన ఆ విధులు అవి మనం జ్ఞాపకం చేసుకొని నడుచుకోవాలా ఏ నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకము నేను ప్రవక్తయగు యొక్క ఏలియాను మీ యొక్కకు పంపుతును మరి దేవుడు ప్రవక్తనైన ఏలియని మీ యొద్దకు పంపుతానంటున్నాను అంటే మనము ఇక్కడ అర్థం చేసుకోవాలా ఆ లూక్ చాప్టర్ ఫస్ట్ వన్ లో మన సిక్స్టీన్త్ వచ్చిన సెవెంటీన్త్ వచ్చిన ఉంటది ఆ ఆత్మ బాప్తిజం ఇచ్చే యోహాని మీదకి వస్తుంది కదా అట్లనే ఇక్కడ ఏలియా ఆత్మ బాప్తిజం ఇచ్చే యోహాని మీద వచ్చినప్పుడు మనము తెలుసుకున్నాము ఎట్లా అంటే ఆల్మోస్ట్ అది ఒక ప్రవచనం కాబట్టి ఆ దేవుడు వస్తాడు అని మాథ్యూ చాప్టర్ లో కూడా మనకు రాయబడి ఉంటది ఆ లుక్ ఫస్ట్ చాప్టర్ సిక్స్టీన్త్ వచ్చినం సెవెంటీన్త్ వచ్చనంలో చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఫిఫ్త్ వచనానికి సిక్స్త్ వచ్చనానికి ప్రవక్తనైన ఏలియా మీ యొద్దకు పంపుచున్నాను నేను వచ్చి దేశమును శించుకుంటున్నట్లు తండ్రి అతడు తండ్రి హృదయములను పిల్లల తట్టు పిల్లల హృదయము తండ్రి తట్టు తిప్పేదను అంటే మరి ఇక్కడ చూడండి మన ఇక్కడ తండ్రి పిల్లల వైపు పిల్లలు తండ్రి వైపు మరలాలి చేయాలి అనేటప్పుడు ఈ వచనంలో మనకు తెలిసిపోతామట ఆ మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడేలను ప్రభువు అయిన వారి దేవుని వైపు త్రిప్పుదము మరియు అతడు తండ్రి హృదయమును పిల్లల తట్టు అవి దేవులు నీతివంతులు జ్ఞానము అనుసరించుటకు పదిహేడవ తండ్రుల హృదయంలో పిల్లల తట్టునకును అవిధేయులను నీతి మంతుల జ్ఞానమును అనుసరించటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్త ఉన్న ప్రజలను సిద్ధపరచకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించురేను మరి చూడండి అంటే ఫస్ట్ కమింగ్ ఆల్రెడీ దేవుడు వచ్చేసిండు ఇది మనకు వార్నింగ్ అనమాట ఇంకా సెకండ్ వార్నింగ్ లాగన్ేవుడు వచ్చేసిండు యేజ్ ప్రభు ఎప్పుడైతే వచ్చినడో ఆ శాపంలు అన్నిటిని దేవుడు అంటే పాపాన్ని శాపాన్ని అన్నిటినీ తీసేసి ఇంకా దేవుడు ఏమి చేసిన అంటే అప్పట్లో ఆ కఠినమైన హృదయంలు ఉండే అన్ని చేసినాం కానీ ఇప్పుడు దేవుడు వచ్చేసినందుకు దేవుడు ఈ టైంలో మన మధ్యలో ఉన్నాడు కాబట్టి కంప్లీట్ గా ప్రేమ అనమాట ప్రేమ చేతనే ప్రతి ఒక్కటి దేవుడు గెలిచినాడు కదా అట్లనే దేవుని యొక్క హృదయము ఆ టైంలో కఠినంగా ఉండే ఎప్పుడు అంటే ధర్మశాస్త్రం మౌష్యవుడు వచ్చినప్పుడు ఆజ్ఞ ఇచ్చిన ధర్మశాస్త్రం బట్టి ఆ కాలంలో దేవుడు వాళ్ళ ఇజ్రాస్ ప్రజల దేవునికి ఎంతో కోపం ఉండే ఆ టైంలో సో ఎప్పుడైతే ఆ దేవుడు అక్కడ వదిలేసినాక మళ్ళా యేజ్రభు వచ్చి పుట్టి మళ్ళా ఆయన మరణం పొంది పరిశుద్ధాత్మ శక్తి మన మధ్య నివసిస్తుంది దేవుడు అంటే దేవుని యొక్క ప్రేమ ఆ టైంలో దేవునికి కోపం వచ్చింది మరి దేవుడు అక్కడ చూపించినాడు మాట్లాడి అన్ని చేసిండు కానీ దేవుడు ఏం చేసినాడు లాస్ట్ చివరికి వచ్చేసరికి ఆయన ప్రేమ చేత అనేకులని మార్చేసిన అనమాట దేవుడు అంటే ఆయన హృదయము ఒకప్పుడు జనాలు పాపం చేసుడు ఘోరంగా ఉంది అని చెప్పేసి దేవుడు వాళ్ళకి శిక్ష ఇప్పుడు ఈ ఇంకా దేవుడు ఏం చేసిన అంటే ఆ తండ్రి హృదయాలు అన్నింటినీ పిల్లల్లాగా మార్చేసి పిల్లల హృదయం అంతా తండ్రిలాగా మార్చడం అనమాట ఆ విధంగా జరగడం స్టార్ట్ చేసే అన్నమాట ఈ ఈ అద్దయం అంతటా స్టార్టింగ్ రెండు గుంపులేమో సర్పానికి తేలిక సాదృశ్యం ఉంది తర్వాత గొప్ప జనానికి మరి ఇక్కడకు చిన్న గుంపుకి వస్తుంది ఎందుకంటే మనము ఆ నేను నియమించిన దినములు ఆ అంటే దేవుడు ఇచ్చిన ఆయన ఇచ్చిన కొన్ని దినములు ఉన్నాయన్నమాట ఎప్పుడైతే దేవుని యొక్క రెక్కల కింద భద్రపరుచుకొని ఉన్నామో అక్కడ దేవుని యొక్క చిన్న గుంపుకు అదృశ్యం వస్తుంది ఇంకా మిగిలిందంతా ఇక గోపజనానికి వస్తుంది మళ్ళా తర్వాత వచ్చిన అంటే ఆ ఇచ్చే యోహాను ఎంత ఆ అంటే ఆయన సుమార్త ప్రకటిస్తున్న చేస్తున్నాడు ఆయనలో ఒక లాంటి ఆవేశం ఉండే అనమాట యేసు ప్రభు వస్తున్నాడు మీరు అందరూ మారుమర్చి పొంది అంటే ఆయన హెచ్చరిక ఆ అరణ్యంలో ఒక కేకలాగా ఆయన దేవుని యొక్క దేవుని కోసం తువాత ప్రకటించి చెప్పిండు చేసిండు అంటే ఫస్ట్ టైం దేవుడు వచ్చినాడు ఇంకా ఏసు ప్రభు వచ్చినాక కూడా ఇంకా ఎవరు నమ్మకపోతే ఎట్లా కదా అందుకే ఆయన చెప్తున్నాడు ఏసు ప్రభు వచ్చినాడు మీరు నమ్మండి చెయ్యండి అని యోహాన్ ఎంత చెప్పినా వాళ్ళు వినిపించలేదు తర్వాత దేవుడు ఆ యోహాన్ ఏం చేస్తుండో దేవుని చూపిస్తాడు బాప్తిజం ఇచ్చే సమయంలో మరి ఈయననే వేసు ఈయనను వెంబడించండి అని సో ఇప్పటికీ కూడా అంతే లోకం ఎట్లా ఉందంటే ఆ ఎక్కడైతే అబద్ధం ఉందో అక్కడే పరిగెడుతున్నారు వాటి నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు కాబట్టి అలాంటి వారు బయటికి రావడానికి మనం ప్రయాసపడాలా ఆ అలాంటి వారి కోసం మనం ఎందుకంటే చివరి వచ్చేసరికి ఈ లోకం అంతా ఎట్లయిపోయిందంటే ఘోరంగా అయిపోతుంది వాక్యం లేక అందరు నశించిపోతున్నారు సరి అయినా వాక్యం తెల్ తెలియలేక వాళ్ళంతా నశించిపోతున్నారు కాబట్టి ఆ ప్రతి ఒక్క ఆత్మ దేవుని వైపు రావాలా ప్రతి హృదయంలో నీతి సూర్యుడు వెలగాలి అని అంటే దేవుని యొక్క చిన్న గుంపు వెళ్ళి శువాత ప్రకటిస్తేనే అక్కడ నీతి యొక్క దేవుని యొక్క నీతి సూర్యుడు వెలిగింపబడ్డతనమాట సో అందుకే ఆ వెళ్ళాలా దేవుని యొక్క శువార్త ప్రకటించాలా ఎప్పుడైతే ప్రకటిస్తామో అప్పుడే వాళ్ళ హృదయములన్నీ ఎవరైతే అబద్ధమైన వాళ్ళు ఉన్నారో నుంచి విడుదల పొంది ఇంకా దేవుని వైపు ఆధారపడడం నేర్చుకుంటారు అన్నమాట వాళ్ళు అంటే అప్పుడు మనుషులను వదిలేసి డైరెక్ట్ గా దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటారు మరి దేవుడి చిన్న వాక్యం దీవించింది అమ్మాయి Uq barber at-stroke breath, Absolutely, постоянно means day to day Our young nelads through the whole life ofлин, that may be better でも to a word among the people that 매� hombre is not in the way his own because we really Gre weave without Let's is లో మనం కొని ఫ్రొకొట్ చేద్దాం నాకది భాగ్యం నేను అనుకోని షాక్ నై బుస్తలన్ నరసిస్టా ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ సబ్జెక్ట్ ని కలుపుకోవడానికి కరెక్ట్ గా అనుకుంటున్నాను భాగస్ లో నేను కూడా నాకు శాస్త్ర జీవించే దానికి నిపుణత సంపాదించాలనుకుంటున్నాను తాలూకు సమస్తం జీవించే ప్రాసెస్ లో నేను 9 11 18 వరకు మనం హాట్ ని మనం కూడా ఇంకొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ దేవ మహిమ స్వరూపకు తండ్రి నీకే స్థుతులు స్తోత్రమైన అబ్రహా సాకి ఆకో దేవ కృపా సత్య సంపూర్ణ జీవము గల తండ్రి నీకే వందాలిసయ ఈ గడిచిన కాలం అంతా బాగా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుకొనైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్న అయినా దివారత్ కాచి కాపాడి మీకు నూతనమైన కృప నూతన అభిషేకం మాకు అనుగరించిన తండ్రి నీకు వందాలిసేయ మీ యొక్క శక్తిని బలాన్ని మాకు అనుగరించినైనా ప్రతి దశలో ప్రభా మీ యొక్క సమాధానాన్ని మాకు అనుగరించిన తండ్రి మీ ఆదరణ మీ కృప మాకు అనుగరించినయన ఎల్లప్పుడూ ప్రభా మీ అందులో ప్రతి దశలో మీరు సంతోషించే భాగ్యాన్ని మాకు అందరికీ ఇచ్చినారు తండ్రి మీ ఆత్మలు మమ్మల్ని తండ్రి నీకు వందనాలు ప్రభా దాన్ని నీకే కృతజ్ఞతాస్లు అర్పించుకున్న గొప్ప దేవా నీకు వందాలు వేసాయ్యా గొప్ప దేవుడు వేసయ్యా నీకు వందాలు ఆ దేవ నా మీకు రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకున్నంత నీకు వందాలి తండ్రి నీకే కృతజ్ఞతాస్ అర్పించుకోవడమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వర్యం యొక్క యుగంలో నీకే కలుగునుగాక హలలుయ్యా నా ప్రభావ యొక్క మధ్య కాలే సమయంలోనైనా మీకు పాదసంధిక ఇచ్చిన ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నీకు వందలేసా మీకు దినం బహు సమీప ఉందని మీరు మాతో మాట్లాడిన ప్రభావ నైనా ఏసు ఇక్కడ చేసినంత భయంకరమైన కాలంలో ఉంటుండగా ప్రభావ నైనా ఏసు ప్రభా అబద్ధం ఆశ్రయించిన వాళ్ళు దుర్మార్గం జీవించే వాళ్ళు ప్రభావ ఎంత భయంకరంగా ఉంది ఈ లోకం అంతా దుష్ట నిండుకుంది ప్రాభా వాటన్నింటినీ ఏసు క్రీస్తును ప్రభా ఆ విదానాలు మేము మార్చాలా ప్రభా మీ మహిమతో నింపాలా నా తను ఎక్కడిసిన నీతి న్యాయం లేదు ప్రభావం అక్రమంతో నింకొని పోయి లోకమంతా ప్రభావ అందుకు చివరిగా ప్రభా మలాకి గ్రంథంలో మీరు జ్ఞాపకం చేస్తున్నారు మీ ధర్మశాస్త్రాన్ని ఈ ధర్మశాస్త్రాన్ని లోకమంతా మర్చిపోయింది ప్రవా ధర్మ ఆక్రమించి అతిక్రమించి ప్రభా భయంకరంగా తిరుగుబాటు ఏం అందుకు ఈ ఉగ్రత ప్రభావ నైనా కనికరించి మనం ప్రార్థిస్తా ఆ వ్యవస్థను మేము మార్చాలా ప్రభావేసుక్రీస్త అబద్ధ బోధన మేము తొక్కాలా ప్రభా నైనా ఏసయ నీకు వందనాంచి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచడం నీకు వందాలిస్త ఆ దినం సమీపిస్తుంది ప్రభావ మీరు ఆకట్నైనా ఎంతో మంది ప్రభావ నశించిపోతున్నారనైనా అబద్ధ బోధలో చీకటి శక్తులతో పీడింపబడుతున్నారైనా బంధకాలు ఉన్నారు మనుషులు రోగాలతో ఉన్నారు ప్రవ్వ వాళ్ళందరినీ ప్రభావ ఏ సుక్రీస్తున్నా వాళ్ళు మీరు తీసుకొని రావాలా ప్రవ ఓ దేవా అక్కడ చీకటి వెలుగు చోట్ల మీ వెలుగులాగా మేము ప్రకటించేలాగైనా సహాయపడి మనం ప్రార్థిష్టం గొప్ప దేవ మీకు ధర్మశాస్త్రాన్ని మేము ఆశ్రయించాలా ప్రభావ ఎందుకంటే మీరు చివరిగా మాకు జ్ఞాపకం చేస్తున్నారు మలాఖీ గ్రంథంలో చివరి ప్రవక్తనైనా నాయన ఏసయన ప్రవా తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రభావ ఎంతో చీకటిగా ఉండింది ప్రవ మీరు పుట్టేంత వరకునైనా తర్వాత వెలుగు ప్రకాశించింది నాయన గొప్ప దేవనతాన్ని చివరిగా ప్రవా ఇస్తా ఎట్లా జీవించిందో మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి చివరి దశలో ఏలియన్ పంపిస్తున్నారు ఏలియన్ వచ్చింది ప్రభా తన కార్యం నెరవేర్చుకున్నాడు కాబట్టి నాయన ఇప్పుడు ఆయన ఏలియన్ లేడు ప్రభా నుంచి యో అని లేడు ప్రవా మేమున్నాం ప్రత్మశక్తి మాకు అనుగరించమని ప్రార్థిష్టం అనేక హృదయాలు మీతో మేము తిప్పాలా ప్రవ అవిధేలైన వారికి నీతిమంతుల జ్ఞానం తోటి మేము తిప్పాలా మీ కొరకు ఆయుధపడిన ప్రజలందరినీ మేము సిద్ధపరచాలా మీరు గొప్ప దేవాలయాన్ని అనేక జీవితాలలో మేము సంతోషం సమాధానం తీసుకొని రావాలా రక్షణ తీసుకొని రావాలా ప్రవ్వా నా తనని అలాంటి స్పిరిట్ అలాంటి ఆత్మశక్తి మాకు అందరికి అనుగరించి నడిపించమని ప్రార్థిష్టం నాయన మీరు ఆకడ దినాలు ఉంటుండేగా ప్రభావ అతన్ని ప్రతి ప్రాంతంలో ప్రభావ అది మేము కదిలించాల ప్రాభ దుష్ట శక్తులని పటాపంచలే పడి పునాదులు కదిలిపోవాలి ఇస్తూ కూలిపోవాల మీ రాజ్యం ప్రత్యేక హృదయాలు కట్టబడాల ప్రభావం ఎక్కడ మేము అడుగు అక్కడ దుష్ట శక్తులు పటాపంచలేగల మీ రాజ్యం స్థాపింపబడాల ప్రాభ మీ మహిమతో నింపాల ఆ ప్రదేశాన్ని ప్రాభ అలాంటి ఆత్మశక్తి మాకు అనుగ్రహించిన మనం ప్రార్థిష్టమైన నా తన్ని ఇస్త నశించిపోతున్న ఆత్మల కొరికి మేము ప్రార్థించాలా ప్రభావ ఓ దేవాత దేవ మీరు ఆకడ తొలిగింది ప్రభావ మేము సిద్ధపడే అనేకులు మేము సమస్త జనులు మేము చేయాల ప్రభావ అనేకులు కావాలి వాళ్ళు మేము నియమించాల ప్రభావ ప్రతి స్థలలో ప్రతి ప్రాంతంలోనైనా నా తన్నేసయ్యా ఈ రోగమంత ప్రాభ భయంకరంగా ప్రభావ దిగజారిపోయింది ప్రాభ ఓ దేవా నా చీకటి కమ్ముకుంది ప్రాభ మనుషులనైనా ఎవరు కూడా గ్రహించిన స్థితిలోనైనా మీ వెలుగులు మేము ప్రకటించాలా నీకులు మీ చెంతను నడిపించాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తున్నాం అయినా ఇలాంటి ప్రయాసాలు మేము వింటుండగా మీరే మాకు సహాయకులు నడిపించండి ప్రభావ ప్రతి ఆటంకాలైన కొట్టు మేమని ప్రార్థిస్తాం అయినా దుష్టుడు భయంకరంగా శోధిస్తున్న మనుషులు జల్లడబడుతున్న ప్రభావం నల్లగొడుతున్న మీ భక్తులనైనా దేవత దేవ ప్రతి దశలో ప్రభావ మీరు మాకు విజయం ఇస్తున్నారు ప్రభావం మీదనైనా ఓ ప్రభావ మా శరీరాన్ని కృషించిపోయినా కానీ ప్రభావ ఆత్మ ప్రభావం మెలుగు ఉంది ఓ దేవ్ ఆత్మ శక్తి కలిగి మేము ముందుకు పోవాలా కాబట్టి ఈ శరీరం బలహీనమైన కానీ ప్రతి దశలో మీరు మమ్మల్ని బలపరుస్తున్నారని ఆయన వందనాలు నీకే కృతజ్ఞతాశ్వతులు అర్పించుకోవడం మీ ఆదరణ మీ సమాధానం మాకు అనుగరిస్తున్నారు ఎల్లప్పుడూ మేము ఆనందిస్తూ ఈ సంతోషాన్ని ఈ సమాధానాన్ని అనేకులు మేము తీసుకొని రావాలా ప్రభా నా తండ్రి అలాంటి సేవ జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ బ్రదర్శిస్తా అందరు మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి మీకొక గొప్ప సాక్షిని పెట్టుకోండి ప్రతి కుటుంబాలకు శాంతి సమాధానం దిమని ప్రార్థం ప్రతి చీకర శక్తులు దురాత్మని ఏస్తు క్రీస్తునకు దుష్ట శక్తులు ప్రతి రోగాలని గద్దిస్తున్న కుటుంబాల నుంచి విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నా నా దేవ నా ప్రవ్వ నా తన మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిష్టమైన ప్రతి ఒక్కరు ప్రవ నూతన బలం నూతన శక్తి పొందుకుని ప్రవ్వ లేవనెత్తమని ప్రార్థిష్టం శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రవ్వ అందుకోసమే సిద్ధపడాల ప్రవ్వ వాటి అన్నిటి షేధించుకొని మేము ముందుకు పోవాల ప్రాబ్బా తండ్రి మీరే మాకు సహాయకులనైనా మీరే మార్గం చూపించి నడిపించండి మీ దైవికమైన జ్ఞానం చేతనే మినింపబడాల ప్రావా మీ సమస్తమైన మీ జ్ఞానం చేత మనం నింపని ప్రభావ పర్లోక జ్ఞానం అది పై నుంచి వచ్చే జ్ఞానం పరిశుద్ధమైంది పవిత్రమైన జ్ఞానం ప్రభావ ఆ జ్ఞానం మేము పొందుకొని ముందుకు అంటే బిడ్డలకు మమ్మల్ని అందరినీ తయారు చేయండి వాళ్ళ కుటుంబాల పిల్లలందరి చుట్టూ మీకు వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి మీరు కృపలు భద్రపరచుకొని మన ప్రాధిష్టమైన ఉద్యోగస్థాల్లో పని బట్ల అంతట్లో ప్రభావ మీరు ఘన మన ప్రారంమైన ఆయన వాడు అనేక విధాలుగా వలలు ఇస్తున్నాడు ప్రవాడు ఆయన వలలో పడకుండా ప్రవ్వా తప్పించుకోవాలా ప్రవ ఓ దేవ అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగరించి మన ప్రార్థిష్టమైన గొప్ప దేవన తండ్రి ప్రభావ దీపాశ్రీస్థిరు గురించి మేము ప్రాదిష్టమైన మీ శిస్థ మీరు స్వస్థ పరిశ్రాంతికి నీకు వందాలి ప్రభావ ఇంకా నూతనంగా అభిషేకించి మీకు ఒక గొప్ప సేవకురాలుగా మీరు తయారు చేయండి తన సేవ చేత ఇంకా మీరు ఫలవర్తం ప్రతి చోట మీకు ఒక శాసనం పెట్టుకొని కుటుంబీకులు భర్తను పిల్లల చుట్టూ మీకు కంచి వేయండి ఆ స్వప్న శిస్తారు చుట్టూ చోట మీకు కంచేయండి ప్రభావ మీరు కాచి కాపాడండి మీకు రూపలు భద్రపరచుకోండి వాళ్ళ జీవితం తిరిగి లేవనెత్తే ప్రభావ మీకు ఒక విశేషమైన సువార్థ ప్రకటించాలా సేవ చేయాలా సైతానరాజం తొక్తకు ఆ కుటుంబాన్ని లేవనెత్తండి కుటుంబ భర్తను రక్షించుకోని ఇద్దరు పిల్లల చుట్టూ మీకు కంచి వాళ్ళు గొప్ప సేవకులుగా తయారు ప్రవ మీరే గొప్ప కలిసి ప్యూచర్ బ్లేస్ చేయండి మంచి సదుకాల పర్లో జానం అనుగ్రహించిన గొప్ప దేవ చంద్రశేఖర్ మంచి ఆరోగ్యం ఇచ్చేయండి ఇంకో ప్రవ్వ మీ సముచితమైన జ్ఞానం చేతి ఇంకా నింపణ ప్రవ అనేకమైన అన్న ద్వారా బయలుపరచు ప్రార్థిష్టమైన మీకు ప్రవేశాత్మైన పరిచయం పాలు బాక్స్ చేసినారా గొప్ప దేవ అలాంటి ఆత్మశక్తిని మాకు అనుగ్రహించినారు అందులో పాలు మాకు ఇచ్చిన నీకు వందనాల ప్రవ్వ నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం ప్రవ్వ ఈ ప్రవచనం అర్థం చేసుకుని మా హృదయంలో భద్రపరచుకోవాలి వాటి ప్రకారం జీవించాలను ప్రకటించాల ప్రవ్వా ఎందుకంటే ఇది శ్రమల కాలం ఇది భయంకరంగా చీకటి కాలం అయినా తండ్రి సై అనేకులు మీ వాక్యాన్ని సత్యాన్ని ప్రకటించే వాళ్ళందరినీ గొప్ప జనం అందరినీ బయట తీసుకోవాలా నుంచి సర్పంచేళ్ళు గుంపులు అవి పట్టబట్టయి ప్రవ్వా వాటి కాటుకు బలిక ముందే ప్ర మేము తీసుకొని విడిపించాలా ప్రవ్వా దుష్టుడు భయంకరంగా కూడా పనిచేస్తున్న ప్రభు లోకమంతా ప్రవ్వ కాబట్టి ఆయన వాడికి వాడి వల్ల పడిన వాళ్ళందరూ నీ చెంతగా మేము తీసుకొని రావాలా అలాంటి శక్తి మాకు అనుగ్రహించిన ప్రభావం అగ్నికరించి ప్రాధిష్టమైన ఉద్యోగ స్థలాల్లో పనిబాట్ల అంతట్లో ప్రభావ మీరే సాయకులను ప్రతి ప్రెజర్స్ ను గద్దీస్తాను ఏ స్థితికి ఇస్తున్నాము మీరే కార్యం జరిగించి ప్రాదిష్టమైన మంచి ఆర్గం దయచేసి ఇద్దరు పిల్లలు భవిష్యత్తు మీ దీవించండి పరలోక జ్ఞానం చేతి తిరింపండి అంచెలంచెలుగా ప్రభావిడ మీ వాక్యంలో మీ జ్ఞానం ఎదగల ఆత్మ ఫలాలతో వరాలతో నింపని కుల చేత నింపి వినీతి సత్యాన్ని ప్రభావ ధైర్యంగా ప్రకటించి బిడ్డగా నేను ఎత్తండి వాళ్ళ కెరియర్స్ ఆశ్రదించడం లేవనెత్తి మీకు ఒక సాక్షి పెట్టుకోండి చిత్ర మంచి ఆరోగ్యం దయచేయండి పర్వ గొప్ప జ్ఞానం చెత్త నింపి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షి పెట్టుకోండి అన్న బంధువులు అనంతం అందరూ ప్రభావి సత్యంలోకి రావాల ప్రభావా ప్రతి ఒక్కరి ముద్రలోకి సీలింగ్ ఎన్ టైంకి వచ్చేసింది ప్రభావ ఈ సీలింగ్ లో అందరూ మీరే సాయపడమని ప్రధిష్టమైన గొప్పదేవ ప్రతి కుటుంబాలలో గ్రూప్ లో ఉన్న ఎంతమంది రక్షణ పొందలేదు వాళ్ళంతా ప్రభావ రక్షణ బంధువుల వాళ్ళ జీవితాన్ని మీరు సమర్పించుకోలేకనా ప్రతి బిడ్డను మీతో ఆకర్షించుకోండి మా కుటుంబాలు కూడా మేము సిద్ధపరచాలి మీరు అక్కడికనైనా వాళ్ళని కూడా ప్రభావ మీ చెంత నడిపించాలా నా తన బలగించు బయటకు తీసుకొని రావాలా ప్రభావ మీరే సాయపడమని ప్రార్థిష్టం మీ సముచితమైన జ్ఞానం మాకు అందరికీ నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరిని పెట్టుకోండి ఈ శ్రమల కాలంలోనైనా ఎవరు కూడా ప్రభావ కదిలింపబడకుండా మేము ఏ స్థితిలో మేము పిలవ మా పిలుపుకి తగినట్లు మేము జీవించాలా ఓ ప్రభు భయంతో వణుకుతోని ప్రభావ మేము ఎందుకు భయంతో జీవించాలా ప్రభావ మీరే సాయపడమే ప్రార్థిష్టం మీకు నీతి సూర్యుడు మా మీద ఉదయిస్తాన మీరు మాకు వాగ్దానం చేసినారు నాయన కాబట్టి ప్రభావాయినా ఏది ఇచ్చినా కానీ మాకు ఏ హాని కలగదు ప్రభు ఎందుకంటే మీకు వేకు వెలుగులాగా ఉన్నాం మీ వెలుగులో మీ మహిమలో మమ్మల్ని దాచుకున్నారు తండ్రి నీకు వందనాలు నీకే కృతజ్ఞత ఆశ్రతులు అర్పించుకున్నమాగంలో నీకే మహిమ కలుగునుగాకహలు ప్రతి దశలో నీ నామాన్ని మహిమపరచాలా ప్రభావ అలాంటి అలాంటి సేవ చిత్రం మమ్మల్ని నడిపించమని మీ రాకులు మనందరూ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆ పరిశుద్ధ ప్రేమగల దేవ ఈశ్వయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభా సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త మీకే వేలాది వందనాల తండ్రి మీకే కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఏదైనా తండ్రి మాజానికి కల సమయంలో ప్రభావ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా అవును ప్రావాన్ని అక్కడ బహు సమీపంగా ఉంది ప్రభావాన్ని అయినా గర్విష్ఠులందరూనైనా గర్వ మాటలు పలికే వాళ్ళు అందరూ ప్రభావనైనా నీ శిక్షకు గురవుతారు ప్రాభా శరీరానుసారంగా జీవించే ప్రతి ఒక్కరు ప్రాభాన్ని శిక్షకు గురవుతారు ప్రభావాన్ని శ్రమలుగుండా వెళ్తారు ప్రాభా ప్రభాయన ఈ లోకం కొరకు పరిగెత్తే వాళ్ళందరూ ప్రభావ శ్రమల గుండా వెళ్తారు ప్రభావ నా తండ్రి నైనా మేమైతే ప్రభావని ఈ లోకం ఇంట పరిగెట్టడానికి వీల్లేదు ప్రభావ ఈ లోకంలో ఏది కాపాడలేదు ప్రభావ ఈ లోకంలో ఎన్ని కోట్లున్నాయ్ ఎన్ని బంగారం ఉన్నాయో ఎంత ఉన్నాయి కానీ ప్రభా మమ్మల్ని కాపాడలేదు ప్రభావం ఓన్లీ మీ ముద్రలో ఉంటేనే మేము కాపాడబడతాం తండ్రి ప్రభావ కానీ మీ యొక్క రక్షణలో ఉంటేనే మేము కాపాడబడతాం ప్రభావ ఏ తండ్రినైనా ఈ లోకం మేము పరిగెత్తడానికి వీల్లేదు ప్రభావ కానీ మాకు ఏది అవసరం లేదు ప్రభావ ఈ లోకంలో తండ్రి మీరుంటే మాకు చాలు ప్రాభం అని రీతి ముందుకు సాగటానికి సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభావ ఇటు ఇంటి పరిస్థితుల ప్రభావం దృష్టికి ఆయన వాడి కార్యాలకు ప్రభావం మా జీవితాల్లో చోటు ఇవ్వడానికి వీళ్ళే తండ్రి నాయన ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రభావం అయినా మీ యొక్క శక్తితోటి మీ యొక్క బలం తోటి ఆయన మీ యొక్క మీ యొక్క నడిపించండి తండ్రిని ఆయన తండ్రి ప్రభావం మీరు అక్కడ బహుసమీపంగా ఉండగా ప్రభావం మేము సిద్ధపడాలా ప్రభావం అనేకుల్ని సిద్ధపరచాలా తండ్రి అవును ప్రభావం నాయనా మీ యొక్క సువార్త ప్రభావ ప్రతి మేము ప్రకటించాలా ప్రభావం అనేకులను అయినా మీ చింతకు తీసుకొని రావాలో ప్రభావం తండ్రి అయినా మేము వెళ్ళే ప్రతి చోట మీరు మీ శత్రు విజయం అంతటిని మీ చేతికి అప్పగిస్తానున్నారు ప్రభావ అవును తండ్రి నైనా మేము బలంగా పోరాడాలా ప్రభావైనా మీరే ఆత్మీయ పోరాటంలో ప్రభావం మీరే సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభా మేము పుట్టి వినివారమై ఉండడానికి వీళ్ళదు ప్రభా ప్రతి ఆజ్ఞను మేము పాటించాలా ప్రభా ప్రతి ఆజ్ఞ తండ్రిని ఆయన మా జీవితాల్లో తండ్రి శిరస వహించి ప్రభావ నా తండ్రి మీ యొక్క రాకటికై శక్తిగలవారమై ఉండాలా ప్రభా నా తండ్రి ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని ధ్యానించాలా ప్రభా ఆయన మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా ప్రభా మీరు అటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభా నా తండ్రి ఎవరైతే నాయన ఇంకా మతపరమైన జీవితాల్లో ప్రభా నాయన ఇంకా బంధకాలలో నాయన నాలుగు గోడల మధ్య చిక్కబడిపోయినారో ప్రభా క్రియలు లేని విశ్వాసంతో ముందుకు పోతున్నారు ప్రభా ఆయన ఇచ్చిన పిలుపును మర్చిపోయి తండ్రి మళ్ళీ లోకం వెంట పరిగెత్తుతున్నారు ప్రభా ఆచార భద్రికంగా జీవించు మీరు జ్ఞాపకం చేసుకుని తను ప్రతి ఒక్కరికి నైనా మీరే జ్ఞానం ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా తండ్రిని ఆయన మీ యొక్క స్వార్థ ప్రకటించాలని మీరు అక్కడ బహుసమీప మీ బహు సమీపంగా ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభా మీ మీరు తెలిస్తే తప్ప మాకు ఎవరు ఇవ్వలేరు జ్ఞానం ప్రభావ మీరు జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ మీరు అక్కడికి సిద్ధపడే కృపను వరకు అనుగ్రహించండి తండ్రి అయినా మతపరమైన జీవితాల నుంచి నైనా విడిపించండి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరినైనా సేవ చేయాలా ప్రతి ఒక్కరు స్వార్థ ప్రకటించాలా ప్రభా కృపను అనుగ్రహించండి తండ్రి నా ప్రభా మేము ఇంకనూ ప్రభా బలంగా బలం తెచ్చుకునే ప్రభా ఇంకనూ ప్రభానైనా వాక్యాన్ని బాగా అర్థం చేసుకునే ప్రభా ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరైతే ప్రభావ వైరస్ బారిన పడిపోతే ఎవరైతే ఉన్నారో ప్రభావ వారి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి ప్రాభ ఐసియు వెంటిలేటర్లు ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి నైనా ఎవరైతే మరణించినారు వారందరి కుటుంబాన్ని మీరు ఆదరించి కనికరించి ప్రార్థిస్తున్నాం ప్రాభాయ్ ఎవరైతే నా తండ్రి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా పూట గడవని స్థితిలో ఉన్నారో ప్రభావ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావాల్సి అనగిన ఆహారం అవసరాలని తీర్చుకుని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎవరైతే నైనా వ్యాక్సిన్లను ఆశ్రయిస్తున్నారో ప్రభావ వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రినైనా వ్యాక్సిన్లను చూసుకునే ప్రభా నా తండ్రి ఏది రాదని నాకు రక్షణ కవచం లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రభా కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదని మాకు చూపించినారు ప్రభా తండ్రిని దాని నుంచి వచ్చే ప్రభావ ఇటువంటి ప్రతికూల ప్రభావం తండ్రి వాళ్ళ మీద పడకుండా మీరు కాపాడనని ప్రభావ తండ్రినైనా మీ అంది రక్షణ మీ అంది జీవము ఉందని ప్రభావ ప్రతి తెలుసుకున్నాయన ప్రభావ మీతోటి తిరిగే కృపను అనుగ్రహించండి తండ్రి అదే రీతిగా గ్రూప్లోనే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీరే తోడైనా ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావం నామ మహిమార్థమై వాడుకోండి తండ్రి ప్రజలు వెళ్ళే ప్రతి చోట ఆయన మీరు శాఖ శాంతి సమాధానం అనుగ్రహించండి వారి చుట్టూ మీకు కంచకావదాలను గ్రహించండి ప్రభావ ఆయన సమస్త విధమైన తెగుల నుంచి కీడల నుంచి మీరు కాపాడిన తండ్రి మీ నామానికి మహిమను ఉందండి ప్రభావ తండ్రి ఆయన మధ్యాహ్నం కాల సమయంలో ప్రభావ ఈశ్వరం వినిపించిన దీపాశిష్టని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆయన తనను కూడా తండ్రి మంచి ఆరోగ్యం అనుగ్రహించినందుకు మీకు వందన ప్రభా ఇంకన ప్రభావ ఆ తండ్రి మీ వాక్యం లోతుల్లోకి వెళ్ళే ప్రభావ అనేకులకు నన్న నిస్వార్థ ప్రకటించే కృపణ శక్తిని బలాన్ని అనుగ్రహించండి తండ్రి ప్రవారి కుటుంబంలో ప్రభావ మీరే మరి చుట్టూ కంచకాబ్బదాలు అనుగ్రహించండి ప్రభావ వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి ప్రభావ ఆ తండ్రి నాయన ఏ దుష్టుడు ప్రవారి కుటుంబం మీద నెగిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ చెప్పకుండా మీరే కాపాడండి ప్రభావ నేను వారి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి నేను మీ నామ మహిమార్థమే వాళ్ళు ఉండాల మీరు అక్కడికే సిద్ధపడాల ప్రభావ అనే కుదపరచాల ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి ముందుకు నడిపించండి తండ్రి ఇదిగో నా ప్రభా స్వప్న సిస్టర్ జీవితంలో ప్రభా మీరు జరిపించబోతున్న కార్యాలను మీకు వేలాది వంద కలతండి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభా నైనా మీరు కార్యం చేయగల దేవుడు అని తండ్రి ప్రభావ మీరు గొప్ప దేవుడు ప్రభాయన తప్పిపోయిచ్చిన గొర్రె పిల్లలు ఎప్పుడు నువ్వు తృణీకరించే దేవుడు కానీ కాదు ప్రభాన మీ వాక్యం ప్రభావ మేము ఎంతగానో నమ్ముతున్నాం ప్రభావ మీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రభావం జీవితంలో గొప్ప కార్యం మీరు చేయబోతున్నారని సంపూర్ణంగా దేవాయత్స ప్రభా మరి యొక్క వాక్యంలో ప్రభా మరి విన్న ప్రతి ఒక్క వాక్యం మారుద్యం మారుద్యంలో చేయని ప్రభా దేవా ప్రభా యొక్క వాక్యాలు చదివింది ఏది కూడా మేము మర్చిపోకునే ప్రభా ప్రతి ఒక్క వాక్యం కూడా ప్రభా మాకు రెస్టరేషన్ సహందా ఇచ్చింది తండ్రి దేవ నీకే స్తోత్రం నీకే వందనల్ తండ్రి అదే రీతిగా ప్రభా సంజయ్ బాబు విషయంలో ప్రార్థిస్తున్న ప్రభా బాబుకి ప్రభా మళ్ళీ బ్లెడ్ కాంటింగ్ కూడా ప్రభా ఏ ప్రభా నార్మల్ సాహందా ఇచ్చే తండ్రి దేవ నీకేస్తే వందరాలండి దేవు అదే విద్య ప్రభా మరి మా అక్క విషయంలో కూడా ప్రార్థిస్తున్న ప్రభా మర అబ్బిడ ప్రభా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేస్తుంది తనకున్న ప్రతి బలహీనతని తీసివేసి ప్రభా తన ప్రతి ఒక్క నారంలో ప్రతి ఒక్క యొక్క జీవం ని కుమరించే ప్రభా అబ్బిడ చక్కటి మెమరీ పవర్ ని దాచేండి ప్రభా ఏర్ అబ్బిడ ప్రభా ప్రాధాన్య కలిగి ఉండాలా వాక్యం ధ్యానించాలా కుటుంబం అంత కూడా ప్రభావ కుటుంబం చేసుకునే వారి లాగా సహాయ దయచేతండి దేవవారికి ఉన్న ప్రతి ఒక్క కిరుని గద్దించి కొట్టివేసే ప్రభా నీ యొక్క మిల్లని చిత్తంపడే ప్రభా దేవారిని సాక్షి బిడగా నువ్వు నిలబెట్టిన ప్రభావ వందనాలు తండ్రి థ్యాంక్ యూ జీజస్ ఆ కుటుంబానికి ప్రభా ఎంతో నుంచి ప్రభా మీరు వారిని పైకి లేవనైతే ప్రభావ వందనాలు తండ్రి దేవానికి లెక్కలేని వంద ప్రభా కృతజ్ఞతలు ప్రభా దేవ ఆత్మలు రక్షించిపోకున్న ప్రభా మీరు కాపాడిన వందనాలు ప్రభా దేవాత ప్రభా ఇంకా ఎల్లవేళ ప్రభా నీ నామాన్ని ప్రకటింపచాలి ప్రభా దేవ ఇంకా మళ్ళీ తిరిగి వెనక అడుగు అయ్యదయ్య ప్రభా ఇంకా నీ వైపే చూడాలా ప్రభా ముందుకు వెళ్లాలా ప్రభా అనేకులని నీ యొక్క శువార్త ప్రకటించే బిడగా తయారు చేయని ప్రభా కుటుంబం అంత రక్షింపబడాల కుటుంబం అంత కూడా ప్రభా ఏతున్నామం బాప్తిజం పొందాలా ప్రభా మీరే ఆత్మకార్యం జరిగించని ప్రభా నీకే స్తోత్రం నీకే వందనాలి తండ్రి దేవ అన్న విషయాలు కూడా ప్రార్థిస్తున్న ప్రభా చంద్రశేఖర్ అన్న కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరచండి మరి అన్న కూడా ప్రభా సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి ప్రభా ఇంకా ప్రభా దీవించండి ఆశ్రమించిన ప్రభా దేవ నూతన శక్తి నూతన బలం వచ్చేది నింపని ప్రభా దేవ్ ప్రభా మరి అన్న చుట్టుని యొక్క అగ్ని కంచంలో వేసి పెట్టండి ప్రభా దేవ ఎక్కడికి వెళ్ళిన ప్రభా మీ తలాగా పెట్టండి ప్రభా నీకృష్ణ అవుతాం నీకు వదలాలి అక్కడ కూడా మీరు చేసుకోండి అక్కడ సంపూర్ణమైన ఆరోగ్యం ఇవన్నీ ప్రభా నీకృష్ణ అవుతాం తండ్రి మరి పాప బాబు భవిష్యత్తులో కూడా మీరు దీవించిన ప్రభా మంచి చదువు చదవాలి ప్రభా మంచి గొప్ప చదువు చదవాల ప్రభా ఏసియా ప్రకటించబడి తయారు చేయడం ప్రభా నీకే స్థూతం నీకే తల్లి ఆ కుటుంబం అంత కూడా ప్రభావ సిద్ధపరచని ప్రభా అదే రీతిగా ప్రభా మర జ్ఞాపకం చేసుకోని ప్రభా వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కీటలం కూడా ప్రభా అద్దించి కొట్టి వేసి నీ యొక్క మిల్లలి చేత నింపడి ప్రభా ఏసియా మరిద్దరిని అభిషేకించని ప్రభావీ సేవలో వాడుకోని ప్రభా దేవా ప్రభా ఆ యొక్క కుటుంబం కూడా ప్రభా నీ యొక్క సర్వసత్యం చువాత ప్రకటించాల ప్రభా అందరినీ కూడా ప్రభా సేవ నీకే స్థోతం నీకే వదీ దేవా ప్రభా ఆఫ్ఘనిస్తాన్ దేశిస్తున్న ప్రభా ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క కీరుని గద్దించని ప్రభా మీంపడి ప్రభా ఏచు ప్రభా వాళ్ళు ఎంత మందిని ఏం చేస్తున్నారో ప్రభా వాళ్ళంతా మారుమంచుకుంది రక్షణలోకి రావాల ప్రభా వాళ్ళంత రక్షణకి రావాల ప్రభా ఎందుకంటే ప్రభా ఒక్క ఆత్మ రక్షించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభా మరి ప్రతి ఒక్క ఆత్మ ప్రభా మరి దృష్టి నుంచి వారిని కాపాడని ప్రభావ స్తూతం నీకే వందనాలి తండ్రి దేవ ప్రభా ప్రతి ఒక్క దేశ దేశ మధ్యలో శాంతి సమాధానం ఐక్యత దభ దేవ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభా ప్రేమ పూర్వకంగా ఉండాల ప్రభా అదే రీతిగా ప్రభా రకరకాల వైరస్ నుంచి ప్రభా కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి వ్యాక్సిన్ నుంచి తప్పించని ప్రభావ బిడ్డ ప్రభా మెంట్స్ కోసం ప్రార్థిస్తున్న ప్రభా స్టూడెంట్స్ కూడా ప్రభా మళ్ళీ ఫోన్స్ ప్రభావాల ఆన్లైన్ క్లాసెస్ వెళ్తున్న ప్రభా మంచి ఆరోగ్యాలు వారికి దాచని ప్రభా ఎలాంటి ఫోన్ ద్వారా ఎఫెక్ట్స్ వాళ్ళకి రావద్దు ప్రభా యేసు వాళ్ళ చుట్టూ అగ్ని కచ్చలు వేసి పెట్టాం ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకు కూడా ప్రభా చదువులో మీ యొక్క తోడించని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మంచి మార్కులతో పాస్ కావాలా వాళ్ళు వాక్యం ధ్యానించాలా ప్రార్థించాలా ప్రభా వాళ్ళు గొప్ప సేవకులు కావాలా ప్రభా అందరినీ దీవించని ప్రభా ఆంపడి ప్రభా నీ యొక్క రెండు రాకరికి సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికి వైరస్ బాధితులకి ప్రతి కుటుంబానికి కేబింగ్ గ్రూప్ వాళ్ళ కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైనను గాక ఆమె